ం శ్రీగురుభ్యో నమ బ్రహ్మానం పరమసుఖదం తేవలం జ్ఞానమూర్తిం గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షి మహా నమోరుప్యవప్లవరహిత ప్రజ్ఞా ట సృజనచేయుంచు ఘన మగూ పట శోట్లను తన టే తనూను అట్లనే ఎరుక హితనూను పని భూని బ్రహ్మాండ క్షణములోపల దృంచి కనరాక వేగ తానట్టే చను అట్లనే ఎరుక తా అట్లనే ఎరుక తాపుటి కను పనిభూని బ్రహ్మాండ భాండానంతములను క్షణము లోపల దృంచి కనరాక వేవేగ తానట్టే చను అట్లనే ఎరుక తాపు కనును ఇది పదవిభజన ఊర్ణనాభి అంటే సాలీడు ఆ పేరు ఎందుకు పెట్టారయ్యా అంటే కప్పుకి అతుక్కుని ఊర్ధ్వ దిశగా నాభిని ఉంచి జీవనం సాగిస్తుంది కాబట్టి ఊర్ణనాభి అని పేరు పెట్టారు ఇందులో ఒక రహస్యం प्रपंची जन्म अधोमुख जन्म ऊर्णनाभि सालेगूड़ अल्ली आ सालेगूड़ों ने तन ई सी అవి కూడా అదే రీతిగా శాలెగూటిలో జీవిస్తూ శాలెగూళ్లను నిర్మిస్తూ మరలా ఆ దారాన్ని తానే మింగివేస్తూ కొత్తగూడు పడుతూ ఇట్లా దాని జీవనం సాగుతుంది సాధారణంగా చూస్తే ఇందులో ఏం విశేషం ఉన్నట్టు కనపడలేదు కానీ ఈ ఊర్ణనాభికి ప్రత్యక్ష ప్రమాణంగా కనబడుతున్న ఈ ఊర్ణనాభి జహద జహల్ లక్షణ పద్ధతిగా చూడబడినప్పుడు లక్షణయుతుడైనటువంటి శిష్యునకు అఖండ ఎరుకగా తోలిచింది అంటే అర్థం ఏమిటంటే దేశము కాలము ఈ రెండింటితోనే బ్రహ్మాండమైన విశ్వమైన ఈ రెండింటి తర్వాత సంకల్పం దాని వలన సర్వము సృష్టించబడింది కాబట్టి సంకల్పము దేశం శూన్యము కాలము ఈ మూడింటి యొక్క ప్రభావం చేత అనంత విశ్వం ఏర్పడింది అలాగే ఊర్న నాభి మొదట ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంది ఎక్కడ సాలెగూడు అల్లితే అది సక్రమమైన పద్ధతిలో ఆ గూడులోకి తన ఆహారాన్ని అందుకోగలదు ఆ రీతిగా గూడలుతుంది ఆ అల్లేటప్పుడు దేశము కాలము సంకల్పవశాత్తు దాని నుంచి ఉద్భవించే దారం అలా ఆ మూడు కలిసి అది గూడు అల్లుచు ఈ ఊర్ణనాభి జీవన విధానాన్ని గమనించినటువంటి యశికేంద్రుడు దాని యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించి అనంత విశ్వోద్భవ కాలమైనటువంటి దేశాన్ని కాలాన్ని సంకల్పాన్ని తా పుట్టిన మీదట సృజన చేయు దినము హరించు ఏ రోజుకారోజు కొత్తగూడు కట్టేస్తూ ఉంటుంది ఏ రోజుకారోజు కట్టిన గూడు హరించేస్తూ ఉంటుంది ఇది ఓననాపిలో ఉన్న విశేషం ఘనమగు పట శత కోట్లను శతకోటి అనేది ఇక్కడ సంఖ్యామానంగా ప్రమాణం కాదు బహు అనర్థం అనేకం అని సుమారు వంద కోట్లు అంటూ ఉంటాం వంద కోట్లు అంటే లెక్క కాదు లెక్క వీలు లేనంత అనంత అనేటటువంటి లక్షణాన్ని సూచించడం అన్నమాట काश्यम, मठा पटशतकोट पटा पटशतकोर्ट दहरा घटाकाशम मठाकाशम पटाकाश दहराकाश बिंदुआकाश लेकिन इला पंच गगन पद्धति अचल सिद्धांता आयुपड़ ఈ పంచ గగన పద్ధతిగా ఎవరికైతే దేశము అంటే శూన్యము అలాగే సంకల్పము వాటి అతీతము అంటే సంకల్పము సంకల్పాతీతము శూన్యము శూన్యాతీతము కాలము కాలాతీతము ఎవరికైతే నిర్ణయమై బట్టబయలైందో వారు దేశికేంద్రులు అట్టి దేశికేంద్రులు పటశత కోట్లు ఎట్లా విశ్వంలో ఉద్భవిస్తున్నాయో పటం అంటే బ్రహ్మాండం ఘటం అంటేనేమో ఒక శరీరం మఠం అంటేనేమో ఒక పంచభూతాత్మకమైన ప్రకృతికి సంబంధించిన ఆత్మనిష్ట పటం అంటే ఒక సౌర కుటుంబానికి సంబంధించిన బ్రహ్మాండానికి సంబంధించినటువంటి పరిమితి ఇటువంటి బ్రహ్మాండములు శత కోట్లు ఉద్భవిస్తూ ఉన్నాయట ఊర్ణనాభి దారమును ఉత్పన్నం చేసినట్లుగా ఆ అనంత బ్రహ్మాండ కాల గమన పరిణామం దృష్ట్యా ప్రతి ఒక్క రోజుకి ఓ వంద కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నం అవుతున్నాయి మరలా ఈ తన దారాన్ని తానే మింగివేసి ఒక చోటి నుంచి మరొక చోటికి పోయి మరలా ఇంకొక దానిని ఎలా కడుతుందో అలాగే రోజుకు మరలా ఒక వంద కోటి బ్రహ్మాండాలు లేయించిపోతున్నాయట అనంత విశ్వంలో ఇప్పుడు ఎవరికి లేక ఎవరు కర్త ఏది కారణం ఏది కర్మ ఏది కార్యం ఏది ఫలం ఏది బంధం ఏది మోక్తి ఏది సాక్షి ఇన్ని ప్రశ్నలను ఒకే ఒక సూచనలో క్షణమున దృంచి ఇవన్నీ బయలునందు లేవు కదా తనలోపలి దారమునను అట్లనే కను అనంత విశ్వంలో దినమునకు వంద కోటి బ్రహ్మాండములు పుడుతున్నాయి దినమునకు వంద కోటి బ్రహ్మాండములు లయిస్తున్నాయి ఎట్లా పుడుతున్నాయి తనకు ఎట్లా పోయినాయి తమకు తానే పూని పనిబూని బ్రహ్మాండ భాడానంతమూలను అనంత విశ్వంలో పనిబూని పనిబోని అంటే సంకల్పాన్ని పూని అనేక బ్రహ్మాండ భాండోదరి అయినటువంటి ఎరుక పని భూమి సృష్టిస్తుంది పని భూమి వ్యవహరింపజేస్తుంది పని భూమి లయింపజేస్తుంది పని భూమి తిరోధానం చేస్తారు మరల పని భూమి అనుగ్రహం చేస్తుంది పంచబ్రహ్మలన్నా పంచశక్తులన్నా పంచబీజములన్నా పంచతన్మాత్రలన్నా అపంచీకృతమన్నా పంచీకృతమన్నా అంతయు ఎరుగే అఖండ ఎరుక మూలా ప్రకృతి క్షణము లోపలాతృ ఆ బట్టబయలును దర్శించినటువంటి స్థితి ఎందు తానైన స్థితి ఎందు తానే లేని స్థితి ఎందు లేక ఉన్న స్థితి ఎందు సంకల్పము లేదు శూన్యము లేదు కాలము లేదు సంకల్పాతీతం లేదు శూన్యాతీతం లేదు కాలాతీతం లేదు బట్టబయలునందు ఏమి ఏమి లేదు ఈ వద్ద బట్ట బయలు ఏతన్మిధ అశుద్ధ వియత్కించి నాస్తితేమయం చూడ ఘటమునకు గానీ మఠమునకు కానీ పటమునకు కానీ దహరమునకు శరీరం ఏది లేదు నావి పైకి ఉండి దారాన్ని అల్లి అక్కడే పుట్టి అక్కడే వ్యవహరించి అక్కడే మడిసేటటువంటి ఓర్ణనాభి వంటిది ఎరుక బయలు నందు ఎరుకపుతావు లేదు లోపల దృష్ ఈ ఊర్న నాభి కట్టినటువంటి గూడుకి ఒక ప్రధాన దారం ఉంటుంది ఆ ఒక దారం తెగితే అవి మతం పడిపోతుంది అది జాగ్రత్తగా ఆ ప్రధాన దారాన్ని పట్టుకొని నలుతుంది ఆ ప్రధాన దారాన్ని తెంచటం ఎరుకని త్రుంచితే క్షణము త్రుంచి కనరాక వేగ తానటేచనును చూను వెంటనే ఆ వర్ణ నాకు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిస్తుంది వేరైన తావును అట్లా ఒక బ్రహ్మాండం పోతే మరొక బ్రహ్మాండం శతకోటి బ్రహ్మాండములు పుడుతునే పో అనంత విశ్వమునందు రాటపాకులు ఎవరే తిరుగుతుందన్నారట మరి అవిద్య అందామా అవిద్యాశ ఫలితం అందామా మాయ అందామా మాయాశలితం అందామా ఇక కార్యోపాధిరయం జీవ కారణోపాధిరయం శివ అందామా హం నాస్తి నా కించన అందామా అట్లనే ఎరుక తా పుట్టి కనును ఎలా పుట్టిందో ఎలా వ్యవహరించిందో ఎలా పోయిందో ఆ ఊర్ణ నాభి వెలిని దాని సంసారం వెలిని దాని ఇల్లు దాని వ్యవహారం దాని జన్మ దాని వ్యవహారం దాని మరణం ऊर्धमूलशाखु चंद क्षुरिक द्वारा उत्तरी बड़ा कल गति कल वृक्ष अट अमुनकर्धमुन मौलम తెగ కొట్టబట్టబటమే దానికి అది అట్లే ఈ ఊర్ణనాభి అల్లినటువంటి దానికి ప్రధానంగా మూలంలో ఒక చోట అంటు కలిగినటువంటి దారం ఆ దారం తెగితే మొత్తం పోదు ఎరుకనే అంటు తెగినవాడికి బట్ట బయల ఉన్నవాడికి నాహంగా ఉన్నవాడికి అహమనడి లేనిది వాడికి వాడు ఉన్నది ఎక్కడ నేనన్న తావిరిగి తానే లేడని నిర్ణయమైతే సర్వము శూన్యము ఏకమై శూన్య సర్వములొకటై తానే లేకపోయేటటువంటి పద్ధతిని కనవలే అన్నారు పెద్ద తల్లిదండ్రులు జీవేశులు ఇలా వ్యోమము నేను నేను ఎరుక మరుపుల కల మేల్క శుక్లాంశంబులు నీరాన్నములు ప్రకృతి పురుషుడు ఆలు మగడూ కా ఎరుకే కానబడు తెలిసి బయలున్నాదీ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయు ప్రకృతి పురుషోడు ఆలు మగడు మగడూగానై ఎరుక ఎరుకే కానబడూ జన నుంచి మరణం వరకు సృష్టి నుంచి లయం వరకు తిరోధాన అనుగ్రహం వరకు ఉన్నటువంటి సకల ద్వంద్వాలని కనబడుతున్నట్టుగా ఉండి లేనటువంటి వాటిని ప్రత్యక్ష ప్రమాణం విచారణ చేయకపోర్వము ఉన్నట్టుగా తోయబడి విచారణ చేస్తే లేనివిగా నిరూపితమయ్యే వాటన్నింటినీ ఎలా నిర్ణయించి లేకుండా చేయాలి అనే సూచిస్తున్నారు ఈ కథ तलीस्ति पिता बंधु सहोद आदिशेखर अदी कड़ना तलदुले तलदे बिड़ा अना देश के देहात्म भावचेत निरूितेट नामकमे पात्रोचितुणाबंधरूपम् या तरव ऋणाबूपेण पशु पत्नीसुताल రుణక్షయే క్షయం యాతి కాతత్ర ఎంతో కష్టపడి సంపాదించానని జనం నుంచి మరణం వరకు చెప్పబడుతున్నవన్నీ ఆ అంటు తెగనే లేకుండా పోతుంది కాతత్ర దీని బొరకేడుస్తావయ్యా జన్మదు జరా దుఃఖం జాయాదు పునః కాలం నుంచి పునః పునః పునః ఏర్పడుతూనే ఉన్నాయి దేని కొరకు ఇస్తావయ్యా ప్రసవ వేదన నుంచి మరణ వేదన వరకు వేదన యొక్క పునరాయ ఆగమన పునరాగమనం కుత ఆయాత ప్రశ్నిస్తున్నాడు ఎక్కడికి వస్తావు ఎక్కడికి వెళుతున్నావు ఏం చేస్తున్నావు ఏం చెయ్యాలి ఏమవ్వాలి జీవితం అంతా ఇవే ప్రశ్నలతో కాతత్ర ఎందుకు తెలుస్తున్నామని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు జీవేశులు కనబడుతున్న తల్లిదండ్రులు కనబడని జీవేశ్వరు లక్షణత్రయాన్ని ప్రతి కంధార్థంలోనూ చాలా చక్కగా భాగము త్యాగము భాగత్యాగం ఏది ప్రధానము ఏది అప్రధానము తెలిసి ప్రత్యక్ష ప్రమాణం అనుమాన అపరోక్ష పద్ధతిగా నిర్ణయం అధ్యారోపములను నిర్ణయించి అపవాదం చేసే పద్ధతిని ప్రతి కంధార్థంలోనూ కనబడుతున్న తల్లిదండ్రులు వాళ్లే జీవేశ్వరులు కనబడుతున్నాడంటే జీవుడు కనబడటం లేదంటే ఈశ్వరుడు అది ద్వైత కనబడుతున్నాడంటే ఈశ్వరుడు కనబడుతున్నాడంటే జీవుడు జీవుడు ఈశ్వరుడులో అంశీభూతం కదా ఆ అంశీభూత పద్ధతిగా అందరూ ఈశ్వరుడే అందరూ ఈశ్వరాంశ సంభూతులే అందరూ ఈశ్వరుడులో అంశములే జగతు జీవుడు ఈశ్వరుడులో అంశంలే ఇది విశిష్ట అద్వైతం జీవుడు ఈశ్వరుడే కాదు ఈశ్వరుడే జీవుడైనాడు ఇది కాదు అసలు జగ్జీవేశ్వరుడు వేరు ఉన్నది బ్రహ్మమే ఇది అద్వైతం ఉన్న బ్రహ్మము బయలే ఇది ఆచలం తల్లిదండ్రులు లేరు జీవేశులు లేరు ఇలా వ్యోమము లేవు భూమి ఆకాశాదులు లేవు నేను మేనులు లేవు ఎరుక లేవు కళ మెలకువలేదు శుక్ల శోణితములు లేవు నీరు అన్నవురు లేవు ప్రకృతి పురుషులు లేవు హాలు మగడు లేవు కానై ఈ రీతిగా ఉన్నటువంటిది ఎరుక ఎరుకంటే ఏమిటండి ఎలా ఎలాను గుర్తించే తెలివి ఏదైతే ఉందో అది ఎరుక ప్రకృతి ఎరుకే పురుషుడన్న ఎరుకే జీవుడన్న ఎరుకే ఈశుడన్న ఎరుకే నేనులన్న ఎరుకే మేనులన్న ఎరుకే ఎరుక అన్న ఎరుకే మరుకులన్న ఎరుకే తల్లిదండ్రులెరుకే గురుశిష్యులన్న ఎరుకే భూమ్యాకాశములన్న ఎరుకే నక్షత్రగ్రహతారాణం అధిభో విశ్వభావన తేజసాభితేజస్వీ నన్నదాదిత్యహృదయం నిరంతరాయంగా భూ నభోంతరముల భూన నభోంతరాళములందు ప్రదక్షిణముగా చేయబడుతున్నటువంటి నక్షత్రగ్రహతారాణం అధిప విశ్వభావన అనంత విశ్వమనే భావనయందు అధిపుడైనటువంటి సౌరమండలం అనే బిందుస్థానం ఏదైతే ఉందో ఆ బిందుస్థానము ద్వాదశాత్మకమై ఉన్నది అట్టి ద్వాదశాత్మకుడైనటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యనారాయణనికి వందనం కానీ అట్టి బిందువు బిందు ఆకాశము బిందు ఆకాశమునందు బిందువు లేదు కేవల ఆకాశమునంది ఈ బిందు లేదు బట్ట బయలు ఈ విశ్వమనేడి ఎరుక లేదు ఎరుకకు బయలు अ निू इध द्विपुटी कोसेस पद्धति त्रिपुट तो इकड़ पनी ले चार मिपुटी अतिगमितटमे ओ शत जन्म पड़ती मैं द्विपुट ने दाटाले शतकलपम त्रिपुट ने दाटा की शत जन्म पड़ते द्विपुटी ने दाटाले शतकलप पड़ती ब्रह्म निर्वाणा की संबंधी अचल मार्ग जीवड़ या्ञादय निर्वाण आत्मसाक्षात्कार ज्ञान ब्रह्माुसंध इत्यादि जीवन मुक्ति संबंध में अद्वैत బ్రహ్మ నిర్వాణం అంటుంది భగవద్గీత ప్రశోత్తమ ప్రాప్తి ఎప్పుడయ్యా అంటే బ్రహ్మ నిర్వాణం కర్మయోగం ఉంటుంది ఏ కర్మ చేసినా సంకల్పకాలంలో బ్రహ్మ కర్మ సమారభే అని ప్రారంభిస్తాడు అంటే अनगा उकलवशा ब्रह्मांडमे उदयो ब्रह्म मेट्रृष्टिजेश ब्रह्म कर्म कल नह्म विरमस्ब ब्रह्म निर्वाण अलांट ब्रह्म निर्वाण स्थित की आवल परम ఆ దాన్ని సూచిస్తేది అచలం అట్టి పరాత్పర పద్ధతిని సూచిస్త అట్టి నిర్ణయాన్ని పొందాలి అంటే ద్విపుటిని తేగబోయాలి కాబట్టి జగజ్జీవేశ్వర త్రయంలో జగత్ ఎప్పుడూ లేదు ఎప్పుడైతే బ్రహ్మని అన్నాడో అప్పుడు లేదు ఉన్నదంతా బ్రహ్మే తత్పరం అవలోకించేటప్పటికి తద్రహితం వస్తుమద్రహితం ఆవరణరహితం నియమరహితం నిరతము ఒకరి తా కదలక ఉన్నదొన్నట్లుండు నేనన్నదు నేననదు, ఆ రీతిగా నేను మేను లేదు మేనన్న పిండాండము నేనన్న బ్రహ్మాండము పిండ బ్రహ్మాండములు లేవు నందలే గట్టిపడే పద్ధతి లేదు ఎరుక పద్ధతిది ఇది బయలు ఏతన్మిథ్యాశుద్ధవియత్కిస్తిది తల్లిదండ్రులు జీవేషులు ఇల వ్యో మము భూమ్యాకాశాదులు నేను మేను పిండాండం బ్రహ్మాండం యరు కమరుకూల విశ్వేసరాంగ ప్రత్యాగామలు విరాట్ హిరణ్యగర్భ వి్యాకృత కల మేల్క కలగనాట మేల్కన్నా నిద్ర లేదు సమాధి లేదు శుక్లాంశంబులు శుక్ల శణితములు చతుర్విధ సృష్టి చతుర్విధ యానములు చతుర్విధములైనటువంటి పరిణామములు ఏమి నీరాన్నములు ఆకల జపికలు లేవు ప్రకృతి పురుషులు లేరు ఆలు మగడు లేరు ఇన్ని రీతులుగా ద్విపులుగా ఉన్నదంతా ఎరుకే కానయ్యి ఎరుకే ఎరుకే కానబడు ఇలా భిన్న భిన్నములుగా అనేకముగా తోచేదంతా ఎరుకే ఏకముగా ఉన్న చైతన్యం కూడా ఎరుక ఏకముగా ఉన్న సాక్షి కూడా ఎరికి ఏకముగానున్న నేను కూడా ఎరికి ఏకముగానున్నటువంటి నిర్ణయమంతా ఎరుకే ద్రష్ట కూడా ఎరుకే వస్తుమద్ రహితం ద్రష్టృరహితం దృగ్రహితం यह रही पद्धति निरपेक्ष ने, पद्धति निरसे ने, पद्धति तत्पर परमात्म परम परात्मर अट्ठी निर्णयानी बढ़ी बयासी తెలివి చేతనే పట్టి తీసివేయుము దీనికే ఒక ఉపమానం చెప్తారు ముళ్ళుతో ముళ్ళను తొలగించి రెండు ముళ్ళు పారేశాడు ఎరుకతో ఎరుకను తొలగించాడు కానీ ఈ తొలగించాలంటే ఆ బయలుని దర్శించినటువంటి స్థితి అది లేకుండా ములును పారవేయవు ములును అట్టేపెట్టు అప్పుడు ఏ కాలానికైనా మరొక కాలానికి మరల బీజములు అంకురించే అవకాశం ఏర్పడు కాబట్టి పునః చక్రభ్రమణంలో తిరిగి వచ్చే అవకాశం ఏర్పడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఆలు మగడుగానై ఎరుకెరుకే కనబడు మొమ్మ నేను సుబ్బారావు గారని ఒక మహానుభావుడు గుళ్ళగలేరులో ఉండేవారు వారి వద్దకు నన్ను పవించాను ఈ చర్చ కొర తిరుక ఉన్నదనా లేనిదనే నిర్ణయమైంది నాకు ఎట్లా నిర్ణయమైందో పరీక్షింపజేయడానికి పంపించారు ఎక్స్టర్నల్ ఎగ్జామిన్ అనమాట ఆయన సందర్భంలో చర్చ జరిగింది దం బాగా జరిగింది ఇలా త్రిపుటిని ద్విపుటిని ప్రశ్న పరంపరగా వారు అనుసంధానం చేశారు ఎరుక ఉన్నదిగా నిరూపిస్తానా ఎరుక లేనిదిగా నిరూపిస్తానా అన్నది అక్కడ ప్రశ్నపత్రం అలా నిరూపితం అయితేనే అది బట్టబయలుగా నిర్ణయం అవుతుంది కాబట్టి ఆదిని ఓంకారమును అనుసంధానించి చేసేదంతా అద్వైతం ఓంకారమునందు ముందు పూర్ణాన్ని పెట్టి అంటే ఓంకారం ముందు సున్నా పెట్టాలి పెడితే అచల మార్గానికి సూచన సంజ్ఞా రూపకమైన సూచన కాబట్టి ఈ వాదన బాగా రసవత్తరంగా సాగింది పెద్దల అనుగ్రహంతో ఎలా ముందు సున్నా పెట్టాలి అనే దాని మీద చర్చ ఎరుక లేనిదని నిరూపించాలి అనే దాని చర్చ ఆ నడక చాలా బాగా సాగింది यह कंदे आरीक्ष तु प्रश्न मोदी नी तदेवरना जगता पिता वे पार्वती परमेश्वर सामधान जीवेश्वर ేహోదేవాళయ ప్రోక్స భూమ్యాకాశం మిన్నన్నను మనన్నను రెండొకటి కావే తలచిచూడ బలిమిరీయమున మిన్నన్నను మన్నన్నను తలచి చూడ ఒకటి కాదే బలిమి చేత సూర్యాకాశ స్థితి ఎందు నిలచినటువంటి తురియ పద్ధతి ఎందు ఆత్మనిష్ఠుడికి మిన్నన్నను మన్ననను ఒకటే రెండు ఎక్కడ ఉన్నాయి మినులేదు మను లేదు ఆత్మనిష్ఠుడికి వాడు సూర్యస్థానాల్లో వాడు చూస్తారు నేను మేను లెట్లూను జాత్రువో మృత్యుః్రువంజన్మృతపరిహార్యే నోచిమర్హసి మేనుకు సంబంధించి పుట్టింది ఏదో బీడుతుంది पुटने की कद इन मेनल मध्य भेदमन अद्वैतम का घटकुड्यादिकर्व मृत्तिमात्र ब्रह्म जगत्सर्व తి వేద అంతటిండిమహా త్వమ్ అనబడేటటువంటి మేనైతే ఏమి తత్ అనబడేటువంటి నేనైతే ఏమి తదర్థము నేను త్వమర్థము మేను ఈ నేను మేనులు ఘటకుడ్యాధికము సర్వం మృత్తికా మాత్రమే వచ్చ సర్వము బ్రహ్మ నిర్మితమే అయితే ఉన్నది బ్రహ్మమే అయితే తత్ ఎక్కడ త్వమ్ ఎక్కడ రెండూ లేనివే ఎరుక మరపులం అనగా గతమంత మరుపు వర్తమానమంత ఇరుక భవిష్యత్తు శూన్యం జననమందైనా మృత్యువందైన గతం ఎక్కడుంది మరుపులో పోయి వర్తమానంలో అందామా ఎరుకతో పనిచేస్తుంది భవిష్యత్తు అందామా ఈ వర్తమానము లేదు ఆ గతము లేదు శూన్యంలో కాబట్టి ఎరుక లేదు మరపు లేదు చూచే దృష్టిని బట్టి సాక్షిత్వ నిర్ణయం సాపేక్ష నిర్ణయం మెలకు సాక్షి అంటే విసుడు కలకు సాక్షి అంటే తైజసుడు సుషుప్తికి సాక్షి అంటే బ్రాహ్మ్యుడు ఆముడు లేనివాడికి ప్రత్యేగాత్మ తుర్యమునకు సాక్షి ప్రత్యేగాత్మ అనంతంగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి సమిష్టికి సాక్షుడు విరాట్ అట్టి సమిష్టి బ్రహ్మాండ సూక్ష్మమునకు సమిష్టి సూక్ష్మమునకు సాక్షి హిరణ్య ప్రకాశ బిందువు విమర్శ బిందువు సంవిత్ బిందువు ఆ రీతిగా బిందుగా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులు జడచేతనోద్భవమైనటువంటి సమస్త సమిష్టికి మూలస్థానమై ఉన్నటువంటి గాఢతమో నిర్మితమై ఉన్నటువంటి బిందువు ఆకాశస్థానము త్రిగుణముల యొక్క పాదు త్రిపుటికి పాదు అధ్యశక్తి అందు గౌరీ గౌరవర్ణంతో ఉంది ఆ చీకటి నుంచి ఈ ప్రకాశం అద్భుతపడంతో చీరా ప్రకాశంలో చూస్తే ఆ చీకటి కనపడదు కానీ అఖండమైన చీకటి ఈ ప్రకాశమే లేదు అనంతంగా వ్యాపకమై ఉన్నటువంటి చీకటిలో ఈ ప్రకాశం పది నక్షత్రగ్రహతారాణి భావన లేడు అటువంటిది రుకమరపు ప్రత్యక్ పరమాత్మ లభినులు వింబ ప్రతిబింబ సమాన కూటస్థులు జ్ఞాత బ్రహ్మాండ సాక్షి అయిన కూటస్థుడే పిండాండ సాక్షి ఇదిద్దరూ బింబ ప్రతిబింబములు బ్రహ్మాండమునకు పెండాండం ప్రతిబింబం అసలు పెండాండమునకు ఉనికి ఉన్నదంటున్నటువంటి బ్రహ్మాండం కూడా కుటస్థమునందు లేదు అపంచీకృత భావమైన పరబ్రహ్మందుకు కుటస్థమందు లేదు తన్మూలమైన బ్ర బ్రహ్మణ వ్యక్త వ్యక్తాన్మహత్తందు బ్రహ్మాండమే లేదు అది నిష్ప్రతియోగితం బట్ట బయలని బ్రహ్మ పట్టణమునందు తన్ను తా కాగా తానే లేకపోలానికి గుర్తిరిగే శరీరం ఏది లేదు అని అష్టతనం నిరసన చేయబడిన వాడికి ఎరుక మరపులు లేనివాడికి కళ మేల్క ఎరుకనే కల లేదు సుర్యమంటే మెలకు అని నిద్ర దాకా పొడిగించాలా నిద్రని మెలకు దాకా పుడిగించాలా అని ఈ మధ్య ఒక గురు పూర్ణంలో ప్రశ్న అడిగారు ఇదంతా ఎరుకబందండి ఏమని చెప్తాము నిద్ర అంటే ఎరుకే ఇంద్రియములన్నీ చీకట్లో లయమైతే నిద్ర ఇంద్రియములన్నీ ప్రకాశంలో లయమైతే దొరుకుతారు ఇది జీవుడు అది దేవుడు ఈ రెండు సహజ సమాధినిష్ఠుని అందు లేవు ఈ రెండింటి జోలీ లేదు అది తురి అతీతం అట్టి వారికి నిద్రించినది ఏది మేల్కొన్నది ఏది కలగన్నది ఏది నిద్రే లేనివాడికి కలెక్కడ మెలకువలేనివాడికి కాలెక్కడ కలెలేనివాడికి పరవశుడే అఖిల బ్రహ్మాండ సృష్టి చేస్తున్నటువంటి మహావిష్ణువు తన్మూలమైనటువంటి క్షీరసాగరము ఇదంతా సంజ్ఞారూపకమైనటువంటి బోధ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం వందే మాపతిం శంభూమాపతిర వందే జగత్ వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాపతి వందే సూర్యశాంక వన్నయనం వందే శివం శంకరం సూర్యశాంక వన్నయనం మండలత్రయములే ఆయన కళ్ళు త్రినేత్రం త్రిపురహరుడు మరి ఇలా చెప్పబడినదంతా కూడా కళ మేల్క బయలు నందు మేలుకొని చూస్తే ఈ పదునాలుగు భువన భాండములు కల వంటివి ఆ రూపము గని నయశోదాపము జన్మన్యతగా జన్ అటువంటి పద్నాలుగు భువన భాండములను తన నోటను చూపినటువంటిది పరమాత్మ స్వరూపు అటువంటి పద్నాలుగు భువన భాండములు తన ఎందే సమావిష్టమై ఉత్పన్నమై వ్యవహరించి లయించి తిరోధానం చెంది అనుగ్రహించబడుతున్న రీతిని దర్శింపజేసినది విశ్వరూప సందర్శన అట్టి స్థితిని ఎట్టి కాలానికి సములైనటువంటి దేశ కేంద్రులు అనుభవించాడు అతడిది పరిపూర్ణ తన ఎందే ఉత్పన్నమై తన వ్యవహరించి తనకు తన ఎందే అలా తన లయం కాకుండా పక్కకి పోవడమో ఇది సంపూర్ణంగా పూర్తి కాకపోతే అప్పుడు అది పూర్ణం పూర్ణం అంటే ఎరుక పరిపూర్ణమంటే భయం అందుకని పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమద పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యం పూర్ణమంటే బ్రహ్మాండం అట్టి బ్రహ్మాండం ఎలా లేదు ఎరుక ఎలా లేదో చెప్పే బోధ పూర్ణబోధ కాబట్టి పూర్ణబోధ తర్వాత ఏ బోధలు లేవు అట్టి పూర్ణదీక్షాపురుడైనటువంటి మహానుభావులు ఈ జన్మ సుకృతవశము ఈ జన్మ ఎందు పూర్ణబోధన పొందటం శతజన్మార్జితమైన సుకృత విశేషం అశరీర పద్ధతిగా మోక్షాధివాసాన్ని పొందేటటువంటి అవకాశం అట్టిపూర్ణ బోధనే ప్రధానంగా స్వీకరించి బోధించే పద్ధతి సూచన చేసే పద్ధతి అచలమానములు అన్నం యొక్క సూక్ష్మాంశము మనసగు నేరము యొక్క సూక్ష్మాంశము ప్రాణముగు ఈ రెంటి కలయిక ఎప్పుడు సున్నయగునో నాడ ఎరుక సున్నసు అనేటటువంటిది నిర్ణయం అంటే యుక్తాహార విహారసేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధ दुख चटर ज्ञापन षटक श्लोकना युक्तम आहार युक्तम विहार युक्तम कर्म युक्त मैंने स्वप्न युक्तमें जीवन उने वाच्यार्थम लक्ष्यार्थेंटे नी आहारत नी विहारत ఏ పరమాత్మైతే ప్రభావితం కావడం లేదో పిండ బ్రహ్మాండ వ్యవహారం చేత ప్రభావితం కానటువంటి పురుషోత్తముడే రీతిగా ఉన్నాడో ఆ రీతిగా నీవున్నవాడవైతే తురియము నుంచి తురియాతీతమునకు చేరగలవాడవు ఎందుకంటే పురుషోత్తమ ప్రాప్తిని ఉద్దేశించి చెప్పబడి అలా ఎవరైతే నీరాన్నములను అధిగమించినటువంటి వాడు ఉంటాడు ఆ కలిదెప్పిక ప్రభావితం కాకుండా అన్నము యొక్క సూక్ష్మాంశము మనసుగా కానీ నేరము యొక్క సూక్ష్మ సూక్ష్మాంశము ప్రాణముగా కానీ ప్రాణ మనఃల ప్రాణమనోవ్యవహారం చేత ఏర్పడుతున్న కర్మ కానీ కర్మ చేత ఏర్పడుతున్న బంధము కానీ కర్మకు ఏర్పడినటువంటి కర్త లేనటువంటి పద్ధతిగా కర్తృత్వ రహిత పద్ధతిగా కర్మతజ్జడం కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తడం పరమునందు కర్మే లేదు కర్మే లేనప్పుడు కర్తెక్కడ ఫలమెక్కడ ఫలమశాశ్వతం గతినిరోధకం కాబట్టి ఆ రీతిగా ఉన్నటువంటి పరం ఆ రీతిగా ఉన్న బయలు ఆ రీతిగా ఉన్నటువంటి బ్రహ్మ పట్టణం అనేది బట్టబయలు ప్రకృతి పురుషులు కామేశ్వరి కామేశ్వరు ఆది మిథురం బిందుద్వయం రక్త బిందువు ఇలా ఎన్ని చెప్పినప్పటికీ ఆడమండి ఈ మరి తమ గుణ కనిష్టంగా చెప్పాలంటే ఎడమడి వాంఛా సదృశం జంతవ అంటుంది వేదాంతం జంతు పద్ధతి ఆలు మగడు అది కూడా పుష్పించే జాతులలో ద్విలింగ పుష్పములు అంటే ఒకదాని అందే రెండు ఉంటాయి వాటికి బరపరా సంపర్కం అవసరం లేదు క్రమేపీ ప్రకృతి పురుషుల యొక్క ప్రభావ బలం అంటే ఫ్యామినైన్ క్వాలిటీ మాస్క్లైన్ క్వాలిటీ డిజర్టివ్ క్వాలిటీస్ అభినవేశం అంటుంది ఆ అభినవేశ బలం చేత ప్రకృతి బలం ఒక శాతం ఎక్కువైతే స్త్రీ పురుషుని యొక్క బలం ఒక శాతం ఎక్కువైతే పురుషుడు ఆలు మగలు అనే రీతిగా జంతవ జంతువులుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా చెప్పబడుతున్నటువంటి సమస్తము ప్రకృతి పురుషులే కదా కామేశ్వరి కామేశ్వరుడే కదా లెఫ్ట్ బ్రైన్ రైట్ బ్రైన్ అంటుంది విజ్ఞానం దానికి మాట్లాడితే బ్రెయిన్ అని కాదు అక్కడ ఉద్దేశ్యం వాటి మధ్య ఏర్పడుతున్న సంయోజన వియోజనములు సరే ఇంకొక పద్ధతిగా మాట్లాడితే న్యూక్లియర్ ఫిజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ సూర్యుని ఎందు ఏర్పడుతున్నటువంటి సమస్తము కూడా న్యూక్లియర్ ఫిజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ కాబట్టి ఇందులో ఒకటి కామేశ్వరుడు ఒకటి కామేశ్వరి ఫిజన్ ఫ్యూజన్కి దారి తీస్తుంది ఫ్యూజన్ ఫ్యూజన్కి దారి తీస్తుంది ఇది పరస్పర పరిపూరకములు సంపూరకములు కామేశ్వరి కామేశ్వరులు అట్లే ఆలు పరస్పర పరిపూరకములు సంపూరకములు ఇవి ఇవి రెండు ఏకకాలంలో గురు శిష్యులు కూడా ఇవి రెండు ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరులు కూడా ఇలా అనేక రీతిలుగా సంజ్ఞారూపకమైన చెప్పబడిన బోధన ఎరుకే కట్ట కడపటికి ఈ ప్రశ్న దగ్గర నిర్ణయం అయిపోయింది నీ భార్య నీవు వివాహితుడవు కదా నీ భార్య నీకు ఉన్నదా లేదా అని అడిగారు సుబ్బారావు ఉన్నది బ్రహ్మే ఉన్నది బయలే దిగి వస్తే ఉన్నదంతా బ్రహ్మే दिग्रा उ ब्रह्म अदा ब्रह्मे अं भार्य भर्त भोग योगा ब्रह्मे त्रह्म जगत सर्वे वेदात मह अंतर अंतर्ज्योति बहिर्ज्योति प्रत्य ज्योतिपरा आत्म ज्योतिर्ज्योतिस्व्योति आत्मज्योतिशिवस्म्य हम शिवा शिवशक्णी अभी असलू लेव వస్తుమద్రహిత సద్రహితం సదసద్రహిం దృదృశ్యరహిం ద్రష్ట్రురహితృలు జీవేశులు ఇలా వ్యోమము నేను మేను ఎరుక మరుపుల కల మేల్క శుక్లాంశంబులు ములు ప్రకృతి పురుషుడు ఆలు మగడు కా ఐ ఎరుక ఎరుకే కానబడు తెలిసి బయలున్నది ఇదంతా లేనిదని తెలుసుకున్నాం బయలును దర్శించినటువంటి దృష్టితో యలుగా ఉండి చూచాం దేశము లేదు కాలము లేదు సంకల్పము లేదు శూన్యం లేదు పూర్ణం లేదు బట్ట బయలు నంది వేని లేదు తెలిసి బయలున్నది ములు వృత్స తానున్నానక तेलिसी तनेट्टीयु कैंकर्य पद्धति हरती हति हरिपुय पदति कर्पूरदीपक संयोग ज्योतिप यहा स्वप्ने प्रदीयम चूपा यदा तथा अने पंचदशी पद्धति पीसीवेयु प्रकृति पुषुडू आलुमगड़ गई कूकबड़ू अनेणय आ रीति गया ముమ్మల్లేని సుబ్బారావు గారు ఇవ్వబడినటువంటి ప్రమాణపత్రం సాక్షిగా ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయన కామదం మోక్షదం చె తస్మాదోంకారాయణము ఓంకారం బిందు సంయుక్తం ఓంకారంలోనే ఒక బిందువు ఉంది దానికి ముందు ఒక బిందువును పెట్టాం పెడితే ఏమైందంటే ఇప్పుడు నిత్యం ధ్యాయంతియోగి ఇదిటా యోగులు చేయవలసిన పని ఇది రాజయోగి చేయవలసిన పద్ధతి ఇది అచలయోగి చేయవలసిన పద్ధతి ఇది దేశకేంద్రులు చేసే పద్ధతి నిత్యం ధ్యాయ యోగి అంటే ముక్తుడు అనే అర్థం ఇక్కడ నిత్యముక్తుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అనే అక్షర పురుషుడు ఎదిగినటువంటి ఉన్నాడో ముందు బిందు అనుస్వారాన్ని జోడించడం ద్వారా ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన शब्द ब्रह्म निशब्द्रह्म काम मोक्षदम बीजाक्षर कामदम चारा बीजमलना संस्कृत भाषा भाषल अक्षरमल बीजाक्षर मुला अभी मन लनाद शक्ति आविर्भविपजेटी అణువాయుధముల వంటివి ఉపాసన ద్వారా సంపుటీకరణము ద్వారా అనుస్వర అనుసంధానం ద్వారా ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముల ద్వారా గానం ద్వారా మననం ద్వారా ఉపాసన ద్వారా మంత్రాధిష్టానమైనటువంటి దివ్యత్వాన్ని అనుసంధానం చేయడం ద్వారా ఏర్పడేటటువంటి సమస్త శక్తి యొక్క రాశి అంతా కూడా రాశీభూతమైనటువంటి శక్తి సంపద అక్షరాల్లో ఉన్నాయి అట్టి శక్తిని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాటి అధిష్టానమైనటువంటి పంచబ్రహ్మలను తెలిసిన వారు ఉన్నారు ఈ పంచబ్రహ్మలు పంచశక్తులు ఏ బయలు లేవు అట్టి బయలును తెలిసిన వారెవరైతే कारम बिंदु संयुक्त निगिन कामदा अभी स्वरूपमें ओंकार इंका वारी कामदमेटी कामदमेंटे अर्थम कोई का ముక్తికాంత మోక్షకాంత తనకు తానేవచ్చి వరించునట అలా దేశికేంద్రుడు నాకు ముక్తిని ఇవ్వవయ్యా నాకు మోక్షాన్ని ఇవ్వని ప్రార్థించడట దేశికేంద్రుడు ఎందుకంటే ప్రార్థించడానికి ఈశ్వరుడు ఎక్కడ బ్రహ్మం ఎక్కడ తానెక్కడా ఇన్ని దేవు దంతా ఎరుకే వెళ్ళ తా వచ్చి మోక్షకాంత ముక్తి కాంత వల వరించునట భరణం జరుగుతుంది అక్కడ అంటే మోక్షమే లేనిదైనటువంటి స్థితికి చేరతాడు ముక్తి అనేది లేనటువంటి స్థితికి చేరతాడు ఏ బట్టబయలు ఏ అనంత విశ్వము అటి లేనిటువంటి స్థితి ఎందు లేని స్థితి తానే లేని స్థితి ఎందు నేనే లేని స్థితి ఎందు బంధమోక్షములకు ప్రసక్తే లేదు అట్టి స్థితి ఎందు నిలిచినటువంటి దేశికేంద్రునికి ప్రకృతి పురుషుడు ఆలు మగడూ గానై ఎరుకెరుకే కనబడు ఇలా ఎరుక పిడిపించబడి పంచదశి పద్ధతిగా దృఢబడి వటబయలై నిలచినటువంటి స్థితి ఎందుకు దిశగేంద్రులకు ప్రణమిల్లుతూ హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓ నమదో నం కో Om Naseya, Om Namadaya, Om Namivavasishyate, Om Sahana Bhagavata, Sahana Bhagavata, సహవీ కరవహై తేజస్ నవధితమస్తు మా విషావై ఓ శి శి శ స్వగురు నిజగరు పరమగురు పరమిష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి హ